అస్సలం అయికు వరహ్మతుల్లా వకూ అల్లందుల్లాహి కఫా వలాతు వసలాము అలా అయిబాదిల్లాదీన్ అస్తఫా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము అందులో మూడవది ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం మాటపై आये आदेश इतर आदेश प्राधान्यवहा महा घोरमापं दी मन पुण्यूड़ा सत्कार्य सत्फलू नशिच मन त्रास अने तेलीक सूर्य हुजरा आयत नंबर अल्लाहुत विश्वास इच्छा आदेश యా అయ్యోహల్లదీన ఆమను లాబైనదీ వరసూలిహి ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త కంటే ముందు ముందుగా ఉండకండి మన విశ్వాసులం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి కానీ వారికంటే ముందుగా ఆదేశం లభించక ముందే తను మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు ఆ తర్వాత సూర్య హుజరాత్లోని ఆయత నంబర్ రెండును గమనించండి అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయకంపితులై అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి యా అయ్యోహల్లదిన ఆ మను లాతర్ ఫౌ అంఫౌ ఓ విశ్వాసులారా ప్రవక్త మాట ప్రవక్త స్వరము మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లాహు అలీ వసలంతో ప్రవర్తించకండి అంతహ్బత అమలుకు చివరికి మీరు మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి అది మీకు తెలియకుండానే జరగవచ్చు అంటే మీ పాపాల మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు అల్లాహు అక్బర్ ఎంత భయంకరమైన విషయం గమనించండి ప్రవక్త పై మన స్వరాన్ని ఎత్తడం ప్రవక్త మాటపై మన మాటను పెంచడం పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఆదేశాన్ని విడనాడుతున్నారు ప్రవక్త ఆదేశం ఒకటి అంటే తనకిష్టమైన నాయకుడు తనకిష్టమైన ఇమాం తనకిష్టమైన పీర్ తనకిష్టమైన మొలిసాబ్ వారి యొక్క ఫత్వాలు ఉంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో వారి యొక్క సత్కార్యాలు వృధా కావా అలాంటి వారు భయపడే అవసరం లేదా ఈ రోజుల్లో మనలోని ఎంతోమంది సోదరులు ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైవసం విధానం మరోవైపు మన తాత ముత్తాతల విధానం మన యొక్క దురాచారాలు మన యొక్క గ్రామ ఈ విధంగా ఉంటాయి ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర దమానతుందా అందుగు నుంచి మనం ఈ ఆయుధలో చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి మహాశివులారా మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అల్లాహలానానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం అల్లాహో అక్బర్ ఒకసారి హదీసును గ్రహించండి హదరత్ జుందుతను ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల అల్లాహు అలై తెలిపారు ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఇన్ అల్లాహ్లాయీ निश्चय का अल्लाह फलाना व्यक्ति क्षम् मूनी अल्लाहु ताक चला कोपमें अल्लाह आग्रह की गुरी अ फलाना व्यक्ति ना अत क्षमापण लभनी ना अत कम जरगदूनी प्रमाणी अधिकार इकड्डी वीं నిశ్చయంగా నేను ఫలాన వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను గమనించారా ఇంత భయంకరమైన విషయము అయితే మహాశివులారా అల్లా యొక్క కరుణ కటాక్షాలను మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో మన అధికార్యంలో తీసుకోకూడదు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే సోదరా ఇలాంటి తప్పు చేసే వారిని అల్లా క్షమించడు అని తెలియజేయడం జరిగింది ఇలాంటి పాపం చేసే వారిని అల్లా క్షపిస్తాడని తెలియజేయడం జరిగింది ఇలాంటి పాపం చేసేది అల్లా నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది ఇలాంటి పాపం చేసేది అల్లా స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది ఇలాంటి బోధన మనం చేయాలి కానీ నువ్వు తప్పు చేస్తున్నావా నిన్ను అల్లా క్షమించలే క్షమించడు అల్లా నికు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకునే అధికారమే అటువంటి భాగ్యమే ప్రసాదించడు ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు ఒకరిని అల్లా యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ నిన్ను ఎన్నటికీ అల్లా క్షమించడు అని అంటే అల్లాహ్ అల్లాహారబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురి అయి ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు అల్లాహో అందు అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మహాశవులారా త్రాసును తేలికగా చేసే పాపాల్లో అసర్ నమాజ్ను వదులుకోవడం అల్లాహో అక్బార్ అసర్ నమాజ్ అల్లా రేయింబ వలలో रात्रि पगल्लो ईल नमाजु मन पर विधि झाड़ू ई नमाजल्लोट मध्य नमाज असर नमाज एवरते असर नमाज वदले वारी पापाल असर नमाज वदल दीन वार ओक सत्कार वृधा आईता है శ్రద్ధ వహించండి ఈ హదీతుపై ప్రవక్త సలల్లాహు అయి వసల్లం తెలిపారు ఎవరైతే అసర్ నమాజ్ను విడినాడుతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే హాఫిదు అలా సొలవాతి వకూములికాని తీన్ అని అల్లాహు తాలాహురా ఆదేశం ఇచ్చాడు మీరు అన్నీ నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హరీసుల ధార మనకు తెలుస్తుంది అబూ ములైహ్ రహమహుల్లా చెప్పారు మేము ఒక సందర్భంలో ఒక యుద్ధంలో ఉన్నాము గమనించండి యుద్ధంలో యుద్ధంలో ఉన్నప్పుడు ఇంత మనిషి బిజీగా ఉంటాడో అటువైపు నుండి శత్రువుల బాణాలు శత్రువుల వైపు నుండి ఆయుధాలు మన మీదికి వచ్చి పడే మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది అబు ములై అంటున్నారు మేము ఒక యుద్ధంలో హజరత్ బురైద రథ్ ఎల్లాహు తాలానుహు వెంటా ఉన్నాము అసర్ నవాజ్ సమయం ప్రవేశించింది అప్పుడు బురేదార్ అయ్యల్లాహు తన చెప్పారు అసర్ నమాజ్ మీరు చేసుకోండి ఇందులో ఆలస్యం చేయకండి ఎందుకంటే నేను ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం చెప్పగా విన్నాను మంతరక సొలాతల అసరిఫిత్ అమలు ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వసత్కార్యాలు వృధా అయిపోయాయి దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీత్ కూడా ఉంది సహీబుహారిలోని హదీస్ హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ అది అల్లాహు అనుహ ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము ధనము ఆస్తి పాస్తులు ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు అల్లాహదు ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగింది ఒక్కసారి ఆలోచించండి అటు నమాజ్ టైం అయింది ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం అంటే మనం నమాజ్ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము ఇక ఎవరి ఆస్తుపాస్తులు ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది అసలు నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా ఎంత బాధనైతే మన ఆస్తి పాస్తులు మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా అందుగురించి మహాశివులారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి అల్లాహోక మన త్రాసు బరువును తగ్గించేసి తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం ఏకాంతంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు అల్లా నిషేధించిన కార్యాలకు పాల్పడడం దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి అల్లాహోక ఈ రోజుల్లో ఎంతమంది మన మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురి అయి ఉంది ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం వల్ల ప్రసాదించుగాక హజరత్ సౌబాన్ రది అల్లాహు తాలా అనుహ ఉల్లేఖించిన ఈ హదీజ్ దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రల నుండి మేలుకొల్పుతుంది అశ్రద్ధలో ఉన్న వారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది అంతటి భయంకరమైన హదీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు అంశాల జిబాలి తిహామా నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను వారు నాకు తెలుసు వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు అరబ్లో తిహామా కొండలు చాలా ఫేమస్ అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినానా కానీ ఏమవుతుంది ఫయజాలు హల్లాహు హబాహ్ మన్సూరా కానీ వాటిని దుమ్ము దూలివలే చేసేస్తాడు ఈ భయంకరమైన విషయం విని సోభాన్ రథి అల్లాహుతాలను అడిగారు ప్రవక్త వారు ఎలాంటి వారు వారి గుణం ఏమిటి వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలుపండి మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో పోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము అని విన్నమించుకున్నారు అప్పుడు ప్రవక్త సలల్లాహయూసలం చెప్పారు వారు మీ సోదరులే మీ వంశం వారే వారు రాత్రి వేలల్లో నిలబడి తహజుద్ చేసే చేసేలా అటువంటి వారు మీరు ఎలా తహజుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజద్ నమాజ్ చేసేవారు కానీ ఒంటరిగా ఉండి అల్లా నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు అల్లాహోక అల్లాహోక ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మన చేతుల్లోని స్మార్ట్ఫోన్స్ ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా ఒకచోట పనిచేసే వాళ్ళు కూడా హెడ్స్ఫోన్ హెడ్ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు పైనుండి చెద్దర కప్పుకున్నారు లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ పాపకార్యాలు చూసుకుంటూ పక్కన ఎవరు కూడా వినడం లేదు పక్కన వారు ఎవరు చూడడం లేదు ఈ విధంగా ఈరోజు జరుగుతున్న సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో ఒంటరితనాల్లో కలుసుకోవడం ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడు వడ్లలో వారితో మాట్లాడుకోవడం ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం అల్లాహోకి మహాశివులారా అల్లా మనందరికీ సన్మార్గం చూపుగాక ఇంతటి భయంకరమైన హదీస్ ఇది చూడడానికి నమాజులు చేస్తూ ఉండడం వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే ఏమాత్రం జంకకుండా వెనుక ఉండకుండా అల్లాతో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది మహాశివులారా మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాపకార్యాల్లో ఏడవది కుక్కను పెంచడం అల్లాహరం ఈరోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్ళల్లో కూడా పెట్టి అని ఇంకా ఏదేదో పేర్లతో రకరకాల ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ పెంచుకుంటూ వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు ఈ రోజుల్లో ఎంతోమంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు ఈ విధంగా మహాశివులారా ముందే పుణ్యాలు సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే ఇలాంటి పాపకార్యాల వల్ల మరింత మనం ప్రళయదినాన నష్టపోతాము ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మనిత్ హల్బన్ ఎవరైతే కుక్కను పెంచుతారో వారి యొక్క పుణ్యాల్లో ప్రతీరోజు గమనించండి ప్రతీరోజు ఒక కీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి ఒక కీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా జనాజా నమాజ్కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము ఒక కిరాత్ అంటే ఉహద్ పర్వతానికి సమానం రెండు కిరాత్తులు అంటే రెండు ఉహద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం ప్రతిరోజు ఒక కిరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి ఎలాంటి మూడు కుక్కలు ఒకటి మనం మన తోట రక్షణకు మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క అది తోటలోనే ఉండాలి ఇంటి వద్ద ఉండకూడదు మరొకటి మేకలను మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క అది మేకల వద్దనే ఉండాలి మన ఇంట్లోనికి రానివ్వకూడదు మూడవది కల్బ సొయిన్ వేటాడడానికి వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇచ్చి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు సామాన్య కుక్కలు కూడా కాదు వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి అలాంటి కుక్కలు అవి కూడా ఇంట్లోనొక్కి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతిరోజు వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక కీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి మరికొన్ని పాపకార్యాలున్నాయి వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది తర్వాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వా అలందల్లాహి రబుల్ ఆలమీన్ అసలాం అయికం వరహమూల వబర్కూ